ఈ ను చేయ సంపదను దానం చేయవలసి ఉన్నట్లయినాలు తమ సర్వసనుకున్నట్టు దానం చేశారు ఇవి ఇంత నేను చెప్పుకున్నా ఇది కృతయుధ కాలం ఈ కృతయుధ కాలం వల్ల అలాంటి కాలంలో ఉన్నటువంటి ధర్మ నియమాలు అంటే ఏదైనా ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని తప్పగా ఆచరించాలి మాట్లాడితే సత్యమై అవ్వాలి కాబట్టి అందరికీ ఆ రకమైన నియమావళి సహజంగా పాటించేటటువంటి శక్తి అందరికీ ఉండటం చేత విశ్వజిగము అనేటటువంటి యాగాన్ని ఆయన తలపెట్టారు ఎవరు వాజశ్రవసుడు వాజస్రవసుడు వాజస్రవసుడు అని ఆయన రచికేతం యొక్క తండ్రి కథాపారంభం కాబట్టి ప్రస్తుతానికి రావు లోపలికి వెళ్లే కొన్ని మనం ప్రవేశిస్తాం వారు ఒక యాగాన్ని తలపెట్టారు ఏమిటంటే విశ్వజిత్ యాగం అంటే అర్థమేది విశ్వజిత్ యాగము అంటే అర్థమేది విశ్వము జయించేడు అక్కడి నుంచి సమస్య ఈ విషయం అంతా నేను జయించాలి ఈ విషయం అంతా ఈ విషయానికి నేనే రకరచాలి ఈ ఆలోచనలతో చేసేటటువంటి సకామ్యే యాగం అది నిష్కామంగా చేయబడినటువంటి యాగం కాదు ఇష్టాపూర్తి అంటారు వీళ్ళు ఈ ఆగాలని ఇషాపూర్తి ఆలయములు అంటారు ఇషాపూర్తి ఆలయములు అంటారు ఈశాపూర్తి ఆలయములు ఆ ఇష్టాభూతి ఆలయములు అనేవి కామ్యత కర్మాలనమాట అంటే కామ్యత కర్మాలని ఆచరించేటప్పుడు దవ్య శుద్ధి కామ్యక కర్మలకు సంబంధించిన యాగాలు నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైనటువంటి యాగం ఆ ద్రవ్యశుద్ధి లేకపోయినట్లయితే యాగం సిద్ధించదు ఇవాళ కూడా చాలా యాగాలు చలికాలంలో కూడా జరుగుతూ వాటిలో చాలా వరకు కామ్యక కర్మలతో కూడినటువంటి యాగములే ఉంటాయి విశ్వశాంతి కొరకు చేయబడే యాగాలు కూడా ఉన్నాయి కాబట్టి అలా ఏవైతే నియమించబడ్డాయో వాటిని ఆచరించేటప్పుడు ద్రవ్య శుద్ధి చాలా ముఖ్యమైన అలా ద్రవ్యశుద్ధి కనుక ఎక్కడైనా లోపం వచ్చినట్లయితే యాగ ఫలం నిష్ఫలం అయిపోతుంది పోతుంది అనమాట అంటే ఇక్కడ ఒక విధానం ఉంది ఏమిటి దేవత అంతా కూడా దైవాధీన సృష్టి అంతా కూడా ఇంద్రియాధిష్ట దేవతలు ఎవరైతే ఉన్నారో పంచీకరణాలు మీ అందరికీ భోజించారు ఇరవైతలున్నారు ఎవరైనా చెప్పగలరా మనసుకు చంద్రుడు వస్తావా ప్రకాశం ఒకటి ఒకటి ఎవరు గురుమూర్తి గురుమూర్తి గురుమూర్తి జ్ఞాత జ్ఞాతకి గురుమూర్తి అధిష్టానం ఒక రెండు చంద్రుడు మనసు చెప్పాలి మనసు చంద్రుడు మనస్సు చంద్రుడు రెండు మనసు చంద్రుడు మూడు తదుపరి క్షేత్రుడు అహంకారం ఏ రుద్రుడి ్రహ్మ విష్ణు మహేశ్వరలో రుద్రుడు గ్రామాన్ని రుద్రుడు ఎంత ఏంటంటే కాబట్టి మొట్టమొదటి ఆకాశ పంచకంలో ఉన్నటువంటి అంతరింద్రియ పంచకం అంటారు అంతరింద్రియ పంచకం ఇంద్రియ పంచకం అంతా ఎవరి చేతూర్తి రుద్రుడు సరస్వతిడు ఎవరైనా వరకు లెక్కేసుకోండి లెక్కేసుకోవడానికి బ్రహ్మ పర్యంతా అనమాట పర్యంతీవించి బ్రహ్మ వరకు ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా వ్యవస్థ అయినటువంటి ఆకాశ అధిష్టాన దేవతలనే మరి విడివిడి ఉంటుంది వాళ్ళ యొక్క ప్రసిష్టానాన్ని ఆశ్రయించి ఉంటుందన్నమాట మీరక ప్రతి ఒక్కరూ కూడా ఈ అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవతల ఎవరు అధికారంలో ఉంటారు మంత్రాధిష్టానందులు ఉపాసనాభివృద్ధి యాగములు అవిర్భాగములైతే పోషించజ్ఞములలో జరుగుతూ ఉంటాయి విభాగములన్నీ కూడా మంచి యజ్ఞములలో జరుగుతున్నాయి మంచి యజ్ఞములలో యజ్ఞం వైశ్వానుల యజ్ఞం కూడా అంటే అర్థమేమిటి అందరూ భోజనం చేస్తున్న కట్టణ దీవి నుంచి బ్రహ్మ వరకు శరీర కూడా శరీరధారులైనటువంటి దేవతలన్నీ సంతృప్తి పరిచే మనం భవిష్యాలను అర్పిస్తున్నాం భోజనం కాదు అనమాట యజ్ఞంలో భాగంగా మనం భోజనం చేస్తున్నాం ఆ భోజనం భవిష్యత్ అర్పించడం ద్వారా మనం మనలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలను పోషిస్తున్నాం యజ్ఞమే ఈ రకంగా పంచ యజ్ఞాలను నిర్వహించే ఎవరి వాడు అని వాడు పంట భాగములు మూడు భాగములుగా ఉంటాయి ఏంటవి స్వాహాకారములతో స్వాహాకారములతో అర్పించేటటువంటి విధానం దానిని మారణానంతరములుగా అంటారు అట్లాగే నమహ అనేటువంటి వదరిగా అందించేటువంటి మంత్రాలు ఉంటాయి ఓం నమో నారాయణ ఓం నమోం భగవతి వరద ఓం ఇలా నమహ అనేటువంటి మంత్రాలు శ్రీ మే నమ ఇలాంటి మంత్రాలన్నీ కూడా వశీకరణ మంత్రాలు వారి వశే ఈ ఉపాసన చేస్తున్నారు ఆ ఉపాసకుడు ఉపాసై వశ్ ఉంటున్నాను ఉంటాను అనటువంటి చేయబడేటటువంటి అట్లాగేత్తమైనటువంటి ఏర్పడదు కాబట్టి నృహస్ అయిన వాడు ప్రతి ఒక్కరుగా తన జీవిత కాలంలో తప్పనిసరిగా పుష్కరానికి ఒకసారి అయినా సరే ఒక యాగాని ఒక యజ్ఞాన్ని గాని తప్పనిసరిగా చేయాలి అనేటువంటి విధానం ఏర్పడి చేయబడి దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట కర్మ భాగంలో ఉత్తమమైనటువంటి కారణం యజ్ఞ కారణమే ఉత్తమమైనటువంటి కర్మ ప్రతి కర్మని యజ్ఞభావంలో చేసేటటువంటి ఉత్తమాధికారులతో మనం యజ్ఞ భావంలో చేతుంది అని భగవద్ భగవాను సమాధి ఈ రకమైనటువంటి ఏ కర్మ చేసినా అది ఆలోచించకూడదు కూడా బ్రహ్మము నేను అనేటువంటి పద్ధతిగా ఆలోచించాలి కాబట్టి సాంఖ్య విచారణలో చెప్పబడినటువంటి పంచీకరణలో భాగంగా ఇరవై అధిష్టాన దేవతలకి కూడా ఆయా మంత్రభాగములు ఆయా ఉపాసనా విధులు ఆయా యజ్ఞ భావము ఏర్పాటు అట్టి యజ్ఞభావములలో భాగంగానే విశ్వజి అనేటటువంటి యాగము శామ్య కర్మగా రాజస్రవతుడు సంకల్పించి నిర్వహించాడు అందులో అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే ఆయనకున్నదంతా త్యాగం ఇదే ఆ యాగ యాగం యొక్క నియమం ఏమిటంటే ఉన్నది మొత్తం సమస్తం బ్రాహ్మణులకు జ్ఞానం మొత్తం పర్వసం సర్వస్వాలి జీయాలి ఎంత విశేషమవు చూడండి విశ్వమును జయించాలి అనేటటువంటి సంకల్పానికి నియమం ఏముంది ఇప్పుడు అంటే సర్వమును జించాలి ఐహికముగా తన ఉన్న సర్వమును జూనుకున్న సిద్ధపడిన వాడు ఇప్పుడు వాడే విశ్వాధిష్టానం అయ్యేటటువంటి ఈ రకమైనటువంటి నియమంతో పెట్టారు దాన్ని అయితే వాజస్రవసుడికి జ్ఞానం కొద్దిగా అజ్ఞానం అనమాట కొద్దిగా అజ్ఞానం ఉండటం చేత ఆ లోపాన్ని అతను నిర్వహణలో చేపట్టాడు ఎట్లా చేపట్టాడు అనేది ఇప్పుడు చదువుతారనమాట ఎట్లా అది ఎలా జరిగింది ఆ జరిగిన దాంట్లో ఏ రకమైన లోపం వచ్చింది ఆ లోకాన్ని ఎలా పూర్వం వాదశ్రవసులను ఒక మహర్షి ఉంది అతడు కళాపేక్ష చేత విశ్వగము వనర్చిన ఈ యాగమును చేయూడే వారు తమ సర్వసంపదలను దానము చేత వాద్రవసులు తన సర్వస్వమును ఋతులను దానము చేసిన అతనికి నచిచేతులను ఒక కుమారుడు అతడు ఎవరిని ప్రాప్తించు తమకు దానిలో కొన్నిపై గడ్డి తింటుకు గాని నీరు తాగుతు సామర్థ్యం లేనివైను అటువంటి గోలులను చూడగానే నచికేతు దాన యొక్క ఉద్దేశం ఏమై ఉండదని తనలో తానిట్లు విచారించను మానందుడు ఈ లోకము ఎవరికైనా తాను సుఖము పొందును అట్లు ఇతరులకు దుఃఖం కలుగజేసినచో తాను కూడా దుఃఖమునే పొందును ఏ విత్తనం నాటి చెనట్లు దానం చేయుట కాని క్షీరము వలన దాన గ్రహీత సుఖము పొందవలయుని కదా ఈ గోవులేని స్థితిలో ఉండట చేత నానం ఇచ్చేటప్పుడు చెప్పారు ఈ సకాంగి యజ్ఞములలో ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన ద్రవ్య శుద్ధితో వచ్చినట్లయితే ఫలితం లభించదు నేనేం చేశాడు అంటే తనకున్న గో సంబంధం కాదా కానీ విచక్షణ లేకుండా తనకున్నటువంటి మొదలు పెట్టాడు ఆ రూపీకర జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమైనా ఏవైతే ఉపయోగకరం కానున్నటువంటి గోవులు ఉన్నాయో వాటిని కూడా దానం చేయడం మొదలు ఈ ఉపయోగకరం కానటువంటి గోవులని దానం చేయడం ద్వారా ృద్విక్కులకి నానం ఇచ్చినటువంటి నానఫలం కోరుతుంది కాబట్టి ఆ నానఫలం కోటం చేత మీకు యాగ లభించి అవకాశాన్ని కోల్పోతా ఈ అంశాన్ని గమనించినటువంటి నచరేతుడు పితృ సమానులైన పితృదేవత అయినటువంటి రజస్రవసుడికి ఓగులు ఎంతయో పితలు కూడా అంతే తండ్రికి ఓడా అంతే తనని ఊల బదులుగా దానం ఇచ్చినట్లయితే ఈ లోకాన్ని పూర్తి చేయవచ్చు అనేటటువంటి ఆలోచన నచికేతుడికి కలిగింది ఆ నచికేతుడు ఎటువంటి వాడు ఎంత ఉత్తమ గ్రహించినటువంటి తండ్రి తాను చేస్తున్న యాగఫలాన్ని కోరుకుంటాడేమో అని అనేటటువంటి యాధచేత చేష్ట ఉంటారే తప్ప పిల్లల వల్ల ఆలోచించగలిగేటటువంటి సమర్థత లేనివాడు కానీ ఈ నచితేతుడు ఎనిమిదేళ్ల వయసుకే అతడు ఆ జ సమృద్ధి తన తల్లి తన నిర్వహించేటటువంటి యాగకృతమైన యాగ్ చెప్తారు నా తండ్రి దానం దుఃఖ నా తండ్రిని హెచ్చరించాలని అనుకుని ఎవరికి తండ్రిని సమీపించి మూడవసారి కూడా ప్రశ్నించు ఈ ప్రశ్నకు విధు చెందినస్రవసుడు నిన్ను మృత్యువు అడిగాడు నచ్చు తండ్రిని అడిగాడు అని అడిగాడు అడిగితే తండ్రి లెక్కలు ఏమి అంటే కేవలం స్తంభ పాదాలను త్యాగం చేస్తే చాలా అనేటటువంటి ఉద్దేశము రాజశ్రవడు బాల్య జాపల్ చేసేటట్టు అనే ఉద్దేశంతో మూడు సార్లు అడిగినా కూడా పట్టించుకోలేదు ఈ ఆకాంక్ష తనకు గుర్తించలేదు గుణధర్మం మార్పు చెంది రహస్యం అండి యజ్ఞానికి యజ్ఞానికి కూడా ఆ యజ్ఞ హజస్రవసుడు యజ్ఞ విధి పూర్తయ్యేంత కూడా తన యొక్క సత్గుణాన్ని పోగొట్టకూడదు అతని ఉగ్రతని క్రోధాన్ని పూనాడు అప్పుడే యజ్ఞ ఫలం పోయింది ఇతను ఏం చేశాడు తండ్రి చేరి ఎట్లయినా సరే ఆ యజ్ఞ ఫలం పోగొట్టుకోకుండా చూడాలనే ఉద్దేశం కంటే బట్టుదల కలిగిన వాడేమో నచికేతుడు రాజశ్రావసుడికేమో నచికేతుని యొక్క ఆకాంక్షను గుర్తించేటటువంటి సూక్ష్మబుద్ధి లేదనమాట ఆ సూక్ష్మ లేకపోవడం చేత అతను ఉగ్రత చెంది మృత్యుదేవతకిత్తును అని మనం కూడా కలికాలంలో ఇవాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలైన గాని తన సంసారంలో బంధువర్గం గాని ఇతరత్ర ఎవరితో వ్యవహరించిన ఆయా మనుషులైన గాని అపశబ్దములను ఉచ్చరించేటటువంటి లక్షణం కలిగిన చెప్పారు మనం కూడా వైశ్వాల యజ్ఞం మన అందరవ యజ్ఞక కాబట్టి యజ్యకర్త ఎప్పుడూ కూడా క్రోధాన్ని కొనకూడదు అపశబ్దాలను ఉచ్చరించకూడదు తల్లిదండ్రులు ప్రధానంగా తమ పిల్లల ఏ అపశబ్దాలను ఒక ఉచ్చరించడకూడదు మిమ్మల్ని పరివేష్టించి ఉంటాయి ఈ మాతృదేవతాగణాలు అరవై నాలుగు వేల మాతృదేవత మాతృకారణాలున్నాయి సృష్టిలో ఈ అరవై నాలుగు వేల మాతృ కారణాలు ఏదో ఒక క్షణంలో మీరు అన్నటువంటి అపశబ్దానికి మీ పుణ్యఫలము మీ యజ్ఞ మీ ఆరాధనా ఫలము మీ ఉపాసనా ఫలము తత్కాల జోడించడానికి తధాస్తు అంటే తు ఆ జరిగిపోయి కాబట్టి అపశబ్ద ఉచ్చారణ కలిగిన వాళ్ళ జీవితంలో కొన్ని లోటుకోవటం జరగదు క్రోధాన్ని కూనటువంటి వాడు మొట్టమొదట ఆ క్రోధం చేత తానే బాధించబడతాడు అట్లాగే ఇక్కడ కూడా వాయశ్రవసుడు ఈ నియమభాగంగా మర్చి క్రోధావేశ మృత్యుదేవత కితను అప్పుడు నచికేతయింది ఇంకొక సమస్య చెబుతాడు ఏమిటి కృతయ్య కావాలి కదా కాబట్టి ఒకసారి చెబితే కాబట్టి మృత్యుదేవత ఇస్తాను అన్నాడు నాయన గరవ నేను మృత్యుదేవ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నా మరి వెళితే గానీ చెప్పబడు కాబట్టి అక్కడ అట్లా సాగుతుందని చెప్పడం అదుపు కలిగి ఉంది మాట్లాడాలి చెరుపు కలిగించేటటువంటి మాట్లాడాలి కాకుండా శాంత మనస్సులై మీరు మాట్లాడాలి జీవించాలి ఆచరించాలి ఇంక అనేకులలో కానీ వాళ్ళను అతను అన్న పుట్టు ఆ తండ్రి పలికినాడు ఎవరు ఏమి చేయవలను ఎవరు ఉపయోగించుకూడవనని విచారించారు నచికేతు యొక్క ఔచిత్యాన్ని మనం తెలుసుకోవచ్చు ఆయన యొక్క ఔచిత్యం అదేంటే విచారణ చేశాడు నన్ను యమాలయమునకు పంపిస్తానున్నారు కదా తండ్రి అంటే హమాలయమునకు పంపటానికి నా ఎడల క్రోధవశుడు అవటానికి కారణం ఏమిటి అని ప్రతి తండ్రికి కూడా తనకున్నటువంటి కొడుకులందరూ కూడా శిష్యులతో సమానమైనటువంటి ఉపదేశం గురు శిష్య బాంధవ్యం ఏ గురు శిష్య బాంధవ్యం ద్వారా తనకున్నటువంటి శిష్యులలో ఉత్తములు మధ్యములు అధములు అనేటువంటి వర్గీకరణ ద్వారా చూస్తారు మరి అట్లా చూసినప్పుడు ఏమైంది అంటే అట్లా చూసినప్పుడు ఏమైంది అంటే ఆ నచికేతుడు ఉత్తమ శిష్యుడు నిజాన్ని అని అతను విచారణలో ఎలా చూసుకున్నాడు అంటే తనకంటే తక్కువ వారైనటువంటి మధ్యములు అయినటువంటి శిష్యులతో పులిచి చూసుకుని నేను అది ఉత్తమంగానే ఉన్నాను కాబట్టి మరి నన్ను దాన వచ్చని ఇలా ఏ రకంగా ఉండదు చెప్పినేవినేవా తిరస్కరించు వారు మన గురించి బాగా చెప్తున్నారు అంటే గురువు చెప్పకనే వారి యొక్క అంతరంగాన్ని ఎరిగి ప్రవర్తించగలిగినటువంటి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి సమర్థులైనటువంటి ఉత్తమ శిష్యులు ఇక మధ్యములు చెబితే చేస్తారు బాబు నయా ఈ పూజిక పళ్ళు అడిపెట్టు ఆ కమండాలను అడిపెట్టు ఇదిగో ఈ రుద్రాక్ష అడిపెట్టు ఈ పని చెయ్యి అని చెబితే చేసేవారు మధ్యములు అధములు చెప్పినా చేయాలన్నమాట నయా ఇలా ఉండాలి ఉన్నాడు నువ్వు ఇలా జీవించాలి జీవించడు నువ్వు ఈ సాధన చేయాలి చేయడు నువ్వు రకంగా జీవితాన్ని మార్చుకోవాలి మార్చుకోడు నువ్వు ఈ ప్రాధాన్యత కలిగి ఉండాలి ఆ ప్రాధాన్యతను వహించడు ఇది అధములు అర్థం ఏంటంటే అధమాధములు కొంతమంది ఉన్నారు అసలు వినయ్ వినిపించుకోరు చెప్తారు కానీ ఆయన వినిపించుకోరు కాబట్టి మనలో కూడా సాధకులలో కూడా ఈ రకమైనటువంటి నాలుగు రకాలైనటువంటి కేటగిరీలు ఉన్నాయన్నమాట అధములు అధమాధములు మనం కూడా ఎప్పటికప్పుడు ఈ వేరీజు వేసుకుని ఉత్తమమైనటువంటి పద్ధతిగా మారేటటువంటి వారు మాత్రమే ఈ మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోగలిగేటటువంటి సమాచారం చేయగలరు నీ మనస్సును దాటినటువంటి మౌనాన్ని నువ్వు తెలుసుకోగలిగినటువంటి సమర్థత సంపాదించినప్పుడు మాత్రమే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం సాక్షరవుతుంది ఈ మాటలు ఇక్కడ ఎందుకు ప్రస్తావనలో చెప్తున్నారంటే నీ లక్ష్యం ఏమిటి అంటే నువ్వు ఆత్మసాక్షాత్ జ్ఞానాన్ని పొందాలి అట్లా పొందాలి అంటే నువ్వు మనస్సును దాటినటువంటి మనసులో కానీ శ్రేణికి చెందిన వాడని పాట నిశ్చయించుకునే అటువంటి ఉత్తమ శ్రేణికి చెందిన తొందర ఆక్రమ ఉన్న మృత్యుల తిత్తులని తన తండ్రి ప్రయత్నాడని గ్రహించు నచే తండ్రితో ఇక్కడ తండ్రి ఈ వేళ చింత మన పూర్వులు ఎన్నడైనను ఆడిన మాట తప్పిరా నేటి పెద్దలు మాత్రం ఆడిన మాటలు తప్పుతున్నారా పెద్దలు కానీ నేటి పెద్దలు కానీ సత్యము పడుతున్నారు అన్నదే తన మాటలను నడిచిన మనం శాశ్వతముగా ఇచ్చిట ఉండబోట మనుషులు పైరు వలే మరణిపోయిన గింజలు మరలా పై ర ఇలా ఆగ్రహాలలో కాబడి ఆ అన్నమాట నెరవేర్చుకోవడం మాట్లాడారా అని చింతా ప్రారంభించారా ఎందువల్ల పుత్రుని మృత్యుదేవతకి ఇస్తాన మృత్యుదేవతకి వెళ్ళడం అంటే మౌలిక మాట్లాడితే బలి బలిస్తేనే మృత్యుదేవతకి ఇచ్చినట్టు మరి లేకు సాధ్యమా అంటే మృత్యుదేవ కృతయ్ఞ మాన ఏ లోకాయనైనా సమర్థత వాడట కాబట్టి ఈనాటి కలియుగ కాల్యు దేవతకిస్తున్నాము అంటే బలివడం ఇట్లాంటి యువ ధర్మాలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే దేవత స్వాధీనం అని అర్థం అంతేగాక బలి ఆనాటి కళాల్లో ఉన్నటువంటి వ్యక్తులలో ఆ శరీర ప్రయాణం చేయగలిగేటటువంటి ప్రణి ఉండవు కాబట్టిన ఈయన మృత్యుదేవ స్నానం మాట సత్యం చేయవలసిన బాధ్యత ఎవరికైనా ఉంది అంటే నతికైదు అందుకని నతికైదు ఉంటున్నాడు అంటే మృత్యుదేవతలు అన్న విషయం గురించి ధరణ మరణాల గురించి చింతిస్తావే ఎందుకనికా మృత్యుదేవత ఎవరి దగ్గర ఎవరైనా వెలిపి తిరిగి రావడం అది శరీర పద్ధతి ఆ శరీర పద్ధతి అయినా మృత్యుదేవత దగ్గర ఒకసారి వెలిపి తిరిగి రావడం మరల పునర్జన వేరే శరీరంలో ఎత్తాల్సి ఈ శరీరంలో ఎత్తాలలో అందువల్ల తండ్రి చింతిస్తున్నాడు అనమాట అయ్యో ఈ పిల్లవాడు ఎనిమిది సంవత్సరాలుగానే ఈ ఎనిమిది సంవత్సరాల వయసులోనే ప్రజాలోనే నీకు నిన్ను మరుచుదేవతృష్ణానం అనేటువంటి సంకల్పం చేశాను మాట్లాడా ఆ మాటలు మరి నిజంగా ఆచరింపజేస్తే ఈ గాలు శరీరాన్ని అడిచిపెట్టవల అవసరం వస్తుంది మరల తిల్లి శరీరంలో ప్రవేశించగలిగేటటువంటి ఔచిత్యం కాదు అనేటటువంటి దృష్టికోణం వచ్చింది మొదలపెట్టారు చాలా గొప్ప సూత్రాన్ని గణలాలి అయినా పైరు పైరు అక్కడ పండు ఏవైతే విత్తనాలు రావైతే అవి అక్కడే కృషి రాలి అక్కడే రాలి అప్పుడు మరలా అవి ఉద్విజములుగా మరలా ఇవులు కూడా వీళ్ళు కాని బాధ మూసులో ఉన్నా కూడా ఎక్కడ స్పష్టదో అక్కడికి పోషించబడుతున్నది ఎక్కడ పోషించబడుతున్నదో అక్కడ తిరిగి మరణిస్తుంది ఎక్కడ మరణిస్తుందో తిరిగి మరల్ అక్కడే అనేటటువంటి మౌలికమైనటువంటి దానికి ఎనిమిదేళ్ళు తండ్రికి వివరించాడు నీవు దీనిని నువ్వు పైగా ఇంకేం చెప్తున్నాడు ఆయన యొక్క బాధ్యత నువ్వు ఒకవేళ ఇంకొక సంకల్పం చేస్తావేమని అసాధ్యం కదా మా అబ్బాయి కదా అనేటటువంటి మనహారాలు మాట చెప్పేటటువంటి పనిలో పడతావేమో అటువంటి పనులు చేయడదు ఎందుకని మన పూర్వీకులు ఎవరు మాట ఆడతాం మన కంటే పెద్దలు ఎవరో మాట్లాడతాన ఇప్పుడున్నటువంటి పెద్దలు ఎక్కి కడతారా కాబట్టి మాట చెప్పటం పాడి చూడండి సత్యానికి అంత ప్రాధాన్యత ఎందుకంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహంసిన ఐదు లక్షణాలు ఏవైతే ఉంటాయో ఈ ఐదు లక్షణాల ద్వారానే దివ్యత్వం సాధ్యం మానవతా వ్యాధులుగా ఈ ఐదు లక్షణాలని దివ్యత్వం అనేటటువంటి లక్ష్యంతో కనుక ఎవరైతే హెచ్చరిస్తున్నారు వాటి వల్ల చేతనే మీకు ఆ శరీర కాబట్టి సత్యాన్ని ఎవరు కూడా అలంకరించకూడదు మాట్లాడే ముందు ఆలో ఆలోచించి ఆలోచన విచారీ ముందు సంకల్పాలి సంకల్ప శుచికి ముందు నిశ్చయ జ్ఞానం చూడండి క్రమం ఏంటి అంటే మనం ఉల్టా వ్యతిరేకంగా చేస్తాం నిజానికి సరైన విధానం ఏంటి అంటే మాట్లాడడానికి ముందు ఆలోచలో ఆలోచనకి ముందు విచారశుద్ధి విచారానికి ముందు నిశ్చయా ఆ సంకల్పశుద్ధి తెలిపాలి ఆ సాకల్పశుద్ధికి ముందు వస్తునిశ్చయ జ్ఞానం ఇది క్రమం అంటే వస్తు నిశ్చయ జ్ఞానం ఉండాలి సంకల్పశుద్ధి ఉండాలి ఆ తర్వాత విచారాలు నిర్ణయం చేసేటటువంటి విచారణ స్పష్టంగా ఉండాలి ఆవాదం స్పష్టంగా రావాలి ఆపష్టంగా ఈ రకమైన ఈ రోజు వాక్ సంయమనం ఇటువంటి వాక్ సంయమనం కలిగినటువంటి వాళ్ళ మాత్రమే దివ్యత్వం ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రకాలను ఆయన గురుగారి అండి భారతి గారు కరుణ గారు మీరిద్దరు మ్యూట్ లో పెట్టాలండి అసలు రికార్డింగ్ ఇబ్బందిగా ఉంది తన కుమారుడు న్యూని వద్దకు దయ్యుటకు అంగీకరికరించి అంతటా నచికేతుడు తండ్రి ఆ ప్రకారము బయలుదేరి ఇట్లా చింత తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక నిర్ణయాన్ని ఇచ్చారు ఏమైనా సరే ఉచ్ఛరించబడినటువంటి వాక్తిని సత్యంగా స్వీకరించి దాన్ని ఆచరించవారు అసలు అదే అనేటటువంటి నిర్ణయాన్ని తర్వాత తండ్రి అనుమతి తీసుకుని పిల్లవాళ్ళు వాడుకోలేదు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి నియమాన్ని బోధిపోతున్నారు గురువు గారి అనుమతి తీసుకుని శిష్యుడు వెళ్ళాడు తండ్రి యొక్క అనుమతి తీసుకుని పిల్లవాడు వెళ్తాడు ఈ అనుమతి అనేది చాలా ముఖ్యమైన అనుమతితో పని లేకుండా మనం అందరం భార్య గారు అత్తగారు ఒకరి అనుమతితో ఒకరికి పని లేదు అత్తగారు కోడలు ఒకరి అనుమతితో మరొకరికి పరిలేదు ఏ మానవ సంబంధాలలో అయితే ఈ అనుమతి అనేటువంటి లోబడి లోబడి జీవించడం అనేటటువంటి ప్రాణం అక్కడ అక్కడ అతి గొప్పదైనటువంటి నియమం శరణా అర్థమేంటే చాలా ముఖ్యమైనటువంటి నీలో ఉన్నటువంటి దివ్యత్వానికి నేను దాస్తాను నీలో ఉన్నటువంటి చైతన్యానికి నేను దాస్తాను నీలో ఉన్నటువంటి వివేకానికి నేను దాస్తాను నీలో ఉన్నటువంటి విజ్ఞానానికి నేను దాస్తాను దాసోహం అంటే అర్థం ఇది అర్థమైంది ఈ రకంగా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వివేక విజ్ఞానం దివ్యత్వానికి మనం ఎప్పుడైతే శరణాగ అప్పుడు ఆ అనుమతి అనేటటువంటి విధానం అట్లా ఎవరిలో అయితే వీటిని గుర్తించగలిగేటటువంటి లక్షణం వస్తుంది వారిలో భక్తి ప్రపత్వం జరుగు అనుమతి రెండవ పద్ధతులు తమోగుణ ధర్మం తామసిక ధర్మాలతో కూడా అనుమతులు అదేమిటంటే భయంతో కూడుకున్నటువంటి అనుమతి దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు అంటే భయపడటము భయపెట్టడం రెండు జంతువుల భయపడటమేమో మేము సాధు జంతువులైతే భయ పెట్టడం క్రూర జంతువుల కాబట్టి ఆ రాజసిక తామసిక విధానాలలో కూడా అనుమతులు కానీ ఆ అనుమతుల వల్ల నివ్యత్వం సాధించబడతారు ఎవరైతే వివేకానికి కాని విజ్ఞానానికి కానీ విచారణ వస్తునిశ్చయ జ్ఞానాన్ని కానీ ప్రాధాన్యత ఇచ్చి నివ్యత్వ ప్రధానంగా జీవిస్తూ ఆ అనుమతి ఇవ్వడం చేతనే వారి కూడా వీరికి సంక్రమిస్తారు అందులో ఒక విశేష లక్షణం చిక్కేతుడు ఎప్పుడు ఆయనకి ఎట్లా వెళ్ళగల ఈ ప్రశ్నకి సమాధానం ఎట్లా వెళ్ళగల తండ్రి తను తపస్సంపదం తన తపస్సంపదంతా కూడా కలిగలిగి ఈ పిల్లవాడు ఆ అనుమతి ఇవ్వడం అనేటటువంటి గురువు అనుమతించాడు తండ్రి అనుమతించాడు అంటేనే అర్థం ఏమిటంటే తన యొక్క జీవనసాత్మ్యమైనటువంటి తపశ్శక్తిని అంతా కూడా ఒక సంకల్పంగా మార్చి ఆ అనుమతినిస్తాడు చాలా విశేషమైనటువంటి లక్షణాన్ని విశేషమైన సాధన ఇటువంటి విశేషమైనటువంటి లక్షణాన్ని విశేషమైన సాధనాన్ని కలిగినటువంటి ప్రాణీయులు ఎవరైతే వారి అనుమతి ఎంత అంటే అది ప్రకృతి అందు కూడా అమోఘమైన తిప్పటానికి వీలు కాదు ఒకసారి అనుమతిస్తే అది ఎంత బలవత్తరమైన ఎటువంటి దివ్యత్వాన్ని కూడా సాధ్యపరుచుకోగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి శక్తి ఇటువంటి అనుమతిని విశ్వామిత్రు శ్రీరామచంద్ర ఇచ్చారు చివధనుభంగ కాలంలో రాముడు గురువు గారు అనుమతి కొరకు వేచివే గురువు యొక్క ఆజ్ఞ అయిన తర్వాత అనుమతి అయిన తర్వాత శ్రీ రామచంద్రమూర్తికి ఆ శివధనుభంగం చేయగలిగేటటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే విశ్వామిత్రమొక్క అనుమతి నుంచి వచ్చి అట్లాగే సీతమ్మ యొక్క అనుమతి నుంచి వచ్చి ఆ శివధను అవలగ ఎడవతితో ఎత్తి మంచి తీసుకోగలిగినటువంటి సమర్థమైనటువంటి శక్తి సీతమ్మ కాబట్టితరుల అనుమతి కొరకు వేచి ఉండటం అనేటటువంటిది ఉత్తమ లక్షణం నేను ఎవరి మాట ఆడాను అనేటటువంటిది ఒక చాలా నేను లేనిస్తే మనిషిని కాను నేనెవరి మాట ఆడాను నేనెవరికిను నేను అవర్జుడను ఇలాంటి మాటలన్నీ కూడా ఆ లక్షణాలను ప్రేదించేటటువంటి లక్షణాలు ఎవరైతే ఎలా ఉంటారో వాళ్ళు తమ ఒక ప్రవృత్తి విభానాన్ని అర్థం చేసుకోయమో మనో సంయమనం అనే సాధనల్ని నిత్య జీవితంలో తప్పనిసరిగా సహజ ఆచరించాలి ఆచరించి గురువు యొక్క అనుమతితో తండ్రి యొక్క అనుమతితో మనం జీవితంలో ప్రవర్తించాలి ఈ రకమైన అట్లా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వేకానికి విజ్ఞానానికి చైతన్యానికి దివ్యత్వం అవుతుంది దాసోహం అనేటువంటి పద్ధతిగా ఎవరైతే జీవిస్తారో వారికి ఒకవేళ ఏదైనా కూడా ప్రాంతం ఎప్పటినా కాపాడడానికి దేవత కాపాడడానికి దివ్యత్వం సిద్ధంగా ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బంది క్షేమానికి వారి యోగానికి ఇబ్బంది నచికేతుడు రాజ సాధసుడు అందిస్తాట నచికేతుడు తండ్రి ప్రకారము బయలుదేవి నచికేతుడు వెళ్ళునప్పటికి యముడు ఇంటి వద్ద లేకటికోడు తరువాత యముడు తిరిగి వచ్చి ఆ నచికేతుడు భోజన అని అదుకరింపగా యముని రాక ఇంకా యముడు ఇంటికి వచ్చినదే తడ యముని మందులు మొదలు వారు అతని అగ్నితో సమానంగా తేజస్సు గల ఒక అతిథి మన ఇంటికి వచ్చి అతడు వచ్చి మూడు దినములైన ఏమీపక మీ రాక కన్నాడు అతిథిగా ఇంటికి వచ్చిన వారిని సంతానము మొదలవు దాని వలన ఇప్పుడు ఏం చేశాడట తండ్రి ఆగ్ని యమాల వెళితేముడు కార్యాలయాలు ఈ వెళ్ళడం చెప్పడం అంత పౌరాణిక రా ఈ పౌరాణిక రాగం ద్వారా చెప్పడం ద్వారా మీకు కథాకథనం దర్శన రూపంలో ప్రాప్తిస్తుంది అట్లా వెళ్ళినటువంటి నచికేతుడు మూడు దినా వేచి అంటే ఈయన ఆ వేచి ఉన్న కాలంలో యజమాని లేడు కాబట్టి యజమాని లేని తాను ఎప్పుడూ కూడా ఒక నియమం నియమం ఏమిటంటే యజమాని అతిథి లేకుండా విధించి యజమాని లేకుండా యజమాని లేని అతిథి భుజించవచ్చు అనే నియమం అంటే ఇవాళ ఎవరైతే ఒంటరి గృహిణిలు ఉన్నారో ఆ వంటరి గృహిణి అతిథి ఎప్పుడు ఆ నియమాన్ని యజమాని అతిథి భోజనం చేయాలి అట్లాగే యజమాని అతిథి లేకుండా ఈ నియమాన్ని ఇక్కడి నుంచి వచ్చింది అతిథి దేవోభవ అనేటువంటి సూత్రం ఈ అతిథి దేవోభవ అనే సూత్రం ఏంటంటే అతిథులందరూ గృహస్థుల మీద ఆధారపడి ఉన్నట్లుగా తోస్తారు మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారా ఆ అతిథి ప్రభావం ఎంతటిదయ్యా గృహస్థు యొక్క సర్వకర్మల యొక్క ఫలాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవ దూత ఎవరైనా అతిథి ఎవరైనా అంటే గృహస్థు చేసేటటువంటి ఇష్టాపూర్త కర్మల యొక్క ఫలము అందించగలిగేటటువంటి దైవ దూత అతిథి అటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో అతిథి వచ్చాడు పై ఎటువంటి అతిథి వచ్చాడు అగ్నిశిఖం అంటే అతిథి వచ్చి ఏమిటి అగ్ని పది తాలిక అంటే అశరీర పద్ధతిగా వెళ్ళాడు యముదీకి తనలో ఉన్నటువంటి వైశ్వాన రాజుని లేపించి ఆ వైశ్వానరాజు శరీరము తాంపజేసి ఆ అగ్నిశిఖ రూపాన్ని భరించి తాను యమున కాబట్టి అశరీర ప్రయాణం ఎలా చేయాలని కూడా ఇక్కడ ఇంకేమిటి యమునికి మరొక పేరు వైవస్వతుడు ఇప్పుడు మనం ఏమంతా ఆ వైవస్వత మన మంత్రంలోనే ఉన్నారు అర్థమైందంటే కలియుగంలో మనం ఇప్పుడు వైవస్వత మన మంత్రంలో యమునికి వైవస్వతుడు అని పేరు మనకేము వైశ్వానులని పేరు అర్థమైందంటే మనం వైశి పేరు వైవస్వతుడు కాబట్టిన తన యొక్క వైశ్వానరాధును ప్రజ్వలింపజేసి ఆ ప్రజ్వలించినటువంటి వైశ్వానరాధు శరీరం అంతా వింపజేసి ఆ అగ్నిరూపాన్ని గురించి ఆ అగ్నిరూపకు మృత్యుదేవదే యొక్క నివాసానికి వెళ్ళి ఆ ఆ వెళ్లినటువంటి వాడు ఎవరైతే అతను మూడు దినములు వేచి అర్ఘపాధ్యాధులుగా చుచ్చుకోకుండా ఏ రకమైన సంతృప్తి పడకడదా చేసాడని ఉన్నారు ఎంత ప్రమాణం వచ్చిందయ్యా అంటే ఆ హిమాలయం అంతా కూడా అగ్ని వ్యాపారం ఆయన యొక్క రాక వల్ల ఆ హిమాలయం కూడా అగ్ని ప్రజ్వరించడం అంతగా వ్యాపక ధర్మం కలిగిన అగ్ని ప్రభావం అగ్నిశగా వెళ్ళాడు వెళ్ళినటువంటి వాడిని మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆహ్వానిస్తే అతను లోపలికి వెళ్ళాడు వెళ్ళడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి అడిగాలి ఇది చాలా అందరమైన మిగిలిన మనం అందరం ఎవరికైనా వెళ్ళే ముందు యజమాని ఉన్నాడా లేదా అని చూసి అంటే అతిథి అని దొంగ అనుకోవాలి అభి ఆగతి ఇప్పుడు వస్తాస్తాను నువ్వు ఉంటావా అని చెప్పొచ్చేవాడు తిథి వార వర్జ్యాదు తిథి వార వర్జ్యాదు చూడకుండా వచ్చేవాడు వీళ్ళిద్దరు అన్నారు వీళ్ళిద్దరిలో సాక్షాత్ నారాయణ స్వంతం అతిథి సాక్షాత్మ నారాయణ స్వంతం కాబట్టి మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి ప్రతిరోజు వస్తున్నాడంటే నారాయణ స్వరూపం మీ ఇంటిని పాలన చేస్తుంది అని అర్థం ఏమంటే మా ఇంటికి ఏ వారు రాయణయ్యారా ఎక్కడో దోష భూయిష్టమైనటువంటి జీవితం అది మీ ఇంటికి పది మంది వస్తూ పోతూ ఉన్నారంటే అర్థం ఏంటి ఆ పది మంది ఉన్నటువంటి దివ్యత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నీలో ఉన్నటువంటి విజ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నీలో ఉన్న వివేకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు సహజంగా నీళ్ళు అప్పుడు దివ్యత్వం హాసిస్తూ ఉంటుంది సహజంగా నువ్వు దైవీనిష్టను కలిగి ఉంటావు సహజంగా ఉత్తమమైన జీవితాన్ని కలిగలుతావు సహజంగా వివేకవంతమైన జీవితానికి వెళ్ళావు సహజంగా అప్పుడు సుజ్ఞానిగా మారడానికి ఈ జన్మలోనే నీకు అవకాశంగా లభిస్తుంది అంతేగాని ఆవిడ సడరసోపేతమైనటువంటి విద్యు పెట్టిందా లేదా అనేది అక్కడ కానీ గృహిణిగా ఆవిడ బాధ్యత ఏమిటి అంటే వచ్చినటువంటి అతిథులను సముచిత రీతిని సత్కరించడం ఆవిడ అంటారు ఏమిటండి మళ్ళా అంటే గృహస్థు గృహిణి అదే గృహస్థు అనేది ఇద్దరికి సమానమే ఆ యజమాని ఆ వచ్చినటువంటి అతిథిని ఉచితమైనటువంటి రీతిలో ఆదరించాలి కారణం ఏంటంటే స్వయం విష్ణుహూ అతిథి స్వయం విష్ణు స్వయముగా విష్ణు స్వరూపుడే అభియాతి నరస్వరూపం బాధ్య సృష్టిలో నరనారాయణ స్వరూపాలు నేను ఫలానాపుడు మీ ఇంటికి వస్తాను అన్నారా అప్పుడు యజమానికి ఒక నియమం అవుతుంది నేను ఫలానాపుడు వస్తాను అని ఎవరైతే చెప్పారో భారీగా అనువుగా యజమాని ప్రవర్తించాలి అదే తిథివార వజ్యాలు యొక్క వచ్చేటటువంటి అతిథి స్వయం విష్ణువు కదా కాబట్టి ఆయనకే నియముందయ్యా అంటే యజమాని ఏమి ఇస్తే ఆయన స్వీకరచ అంతే ఆయన ఫలానాన్ని కావాలి అని అతిథి ఎప్పుడు కూడా ఫలానాన్ని కావాలి అని అర్థం కారణమేంటి ఆయన స్వయం విష్ణు విష్ణువు వచ్చి నిన్న ఏమైనా అడుగుతాడా అన్ని ఆయన వద్ద ఉన్నాయి పరమ ప్రసాద పరమ ప్రీతితో విభజించాడు అందుకే శ్రీకృష్ణమూర్తి విధులు నేను ఇంటికి వెళ్ళాడు భక్తి భారవశంలో అది తొక్కడ అడ్డుకుండా పోరాడు ఆయన తొక్కడనే ప్రసాదంగా అయ్యో అపజారం జరిగిపోయింది నేను మళ్ళీ అడ్డుకుండా అయిపోయింది నీకు అయిన అయిపోయింది నీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది అతిథి ఆ సత్కారం అయిపోయింది కాబట్టి నేను దానితోనే సంతృప్తి చెందాను నీ భక్తి భారవశ్యానికి నేను సంతృప్తి చెందానే కానీ నీవి ఇచ్చేటటువంటి ప్రసాదానికి కాదు అనేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అతిథి అభ్యాగతి ధర్మం ఏంటి అంటే వాళ్ళు నరస్వరూపం కాబట్టి నేను ఫలానాప్పుడు మీ అని చెప్పి వచ్చేటటువంటి వాడికి వాడికి అనువైన రీతిలో యజమాని ప్రవర్తించవలసినటువంటి పద్ధతి ఉన్నది అభ్యాగతిని అనుసరించే యజమాని చేయాలన్నమాట కాబట్టి ఈ రకమైనటువంటి ధర్మశాస్త్ర నియమాలని మానవ జీవితంలో ప్రతి ఒక్కరు రోజు నిత్యం ఒక కాలంలో ఎలా ఉండేదంటే భారతదేశంలో కూడా అపరావు గనక అతిథిగ లభించకపోతే ఆ రోజుకి ఫస్తుండేవాడు ఆ నమ్మకూడదు ఆ ఉపవాస నియమాన్ని పాటించేట అనంత నిష్ట కలిగినటువంటి జీవితాన్ని ఆ మరి మానవ జీవితంలో కూడా ఉపవాసం ఉండమని ఆ వైద్యులు కూడా ఉండలేనటువంటి దశలోకి మనం వచ్చేసాం ఇది కలియుగ కర్మలే అందరం కాబట్టి మనం అందరం కూడా ఈ నచికేత విద్య గ్రహించేటటువంటిది అందరూ మనలో అనేకమైనటువంటి ధర్మ సూత్రాలు మనం చర్చిస్తూ ఉంటాం ఇవాళ ఇవాడికి ఈ అతిథి సత్కారమైనటువంటి ధర్మ సూత్రాలను మనం ముగిన్నాం ఈ తదుపరి కొనసాగిపోతుంది హరి ఓ ఆ హరి సో మాట వచ్చే ముందు ఆలోచన విచారణ సంకల్పశుద్ధి నిశ్చయ ఉండాలన్నారు కదా సో ఇప్పుడు వజ్రశ్రవాసుడికి ఏం లోపించి అక్కడ ఏమిటంటే అక్కడ ఆ యజ్ఞాన్ని ఇష్టాపూర్త కర్మగా చేస్తున్నాడు కదా ఆ ఇష్టాపూర్త కర్మగా కామిక కర్మగా చేసేటప్పుడు ఈ నియమాలను కలిగి ఉండాలి అనే దాన్ని తాత్కాలిక ఆవేశంలో కోల్పోయాడు గోవులని దానమిచ్చి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేయాలని కించి బుద్ధి తోటి ఆలోచించి ఆ ముసలి ఆవులని ఇచ్చి వదిలించుకుందామనే ధోరణలో ప్రవర్తించాడు అయితే అలా ప్రవర్తించినప్పుడు ఏమైంది ఆ యజ్ఞ ఫలం లోపిస్తుంది యజ్ఞ ఫలం లోపించినప్పుడు నచ్చికేతుడు సూక్ష్మబుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి తండ్రి ఆ యజ్ఞ ఫలాన్ని కోలుకోవడం సముచితం కాదు కాబట్టి ఈయనేమన్నాడు నన్ను కూడా దాని నువ్వు కాబట్టి వారి శ్రవస నిజానికి కొద్దిగా ఆలోచించి ఉంటే ఈ కథంతా మనకి జరిగేది కాదు ఆ ఆత్మ విద్య అప్పుడు ఏమైంది ఆయన తాత్కాలిక ఆవేశానికి లోనయ్యాడు తపస్వి అయినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఆలో ఆవేశానికి లోనైనప్పుడు నేను యమాలయమున గిర్తును అన్నాడు మృత్యుదేవని చేత ఈ నచికేత విద్య లోకానికి వెళ్ళడైంది కాబట్టి దీని వెనకాల దైవ సంకల్పం ఉందా లేదా కాబట్టి తపస్వుల యొక్క ఆగ్రహం లోక కళ్యాణానికి కారణం తపస్వి కానటువంటి వారి యొక్క ఆగ్రహం తనకే నష్టాన్ని కలిగిస్తుంది ఈ రకమైనటువంటి అర్థాన్ని కూడా మనం స్వీకరించవచ్చు సరేనా హరి మం ఓక్షణశ్య ఓమాయమేవా వచ్చిష Oh, oh.